స్తోత్రం ప్రభా పరిష్తుడా గొప్ప దేవ జీవం వల్ల తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి సంపన్నుడా నీకు వర్ణాలు ఇస్తాయా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ందరినీ సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీవలో నిలబెట్టుతున్నారు ప్రభావ దివరాత్రు మమ్మల్ని కాచి కాపాడైనా వీతన దేవు మాకు అనుగ్రహించినారు దాన్ని నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయినా నీకు కృతజ్ఞత ప్రస్తుతం చెల్లిసిన సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహా ఈశ్వరిం ఈ యుగంలో నీకే కలుగునిగాక హాలీయ నా దేవా నా ప్రభావ ఇక మధ్యకాల సమయంలో అయినా మీ సన్నిధికి మేము వచ్చినాం మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని తనితరం మాకు అనుగరించినానైనా దేవ మీ సన్నిధిలో ఆనందించే కృపను మాకు అనుగ్రహరించిన ప్రభావ దాన్ని బట్టి ఎంతో వర్ణాలు అర్పించుకున్న నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను నేను సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే యుగ యుగంలో కలుగులుగా కా దేవాక్యం ద్వారా మీరు మాట్లాడండి నా దేవ మా జీవితాలు ప్రభావ మీ వాక్యానికి అనుగుణంగా మేము జీవించాలనే సాధ్యం ప్రాథిస్తున్నాం చెప్పబడిన ప్రతి వాక్యం మహదేవులు మేము భద్రపరచుకోలే ప్రభావ ఆయన కృపవ వారాల గురించి మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ బుద్ధి వాక్యం ప్రభావ జ్ఞానం వాటి గురించి మాట్లాడుతున్నాం నేను బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు మీలో ఉన్న ప్రభావ ఈ వాక్యం మీరు మాతో మాట్లాడుతున్నందుకని నీకు ఎంతో వందాలి ప్రభావ నీకు వరాల ప్రభావ మా జీతంలో ప్రభావ సిరప్ చేయాల ప్రభావ వాటి ప్రజలింప చేయాల ప్రభావ మా చేతలు అవలంబించుకునే అనుభవ పూర్వకంగా అనేక మీరు ప్రకటించాలా అనేకులు ఈ ప్రతి సంఘం ప్రభావ కృపవరాలు పొందుకొని నీకు ఓ ప్రభావ సంఘ క్షేమావృద్ధి కొరకు అనేకులు ప్రయాసపడిన ఈ వాక్యాలు మేము ప్రకటించాలి అనేక ప్రాంతాల్లో ఆ రీతి మూలందరినీ అభిషేకించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాస్త్ర పెట్టుకునైనా వాకిందరూ మీరు మాతో మాట్లాడము బలపచ్చండి అయినా తానే బట్టి త్వరగా ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రవ్వ యారదంతట్లో మీరే ఆధిపత్యం నడిపించి మీకు పరిశుద్ధాత్మధ నడిపించమని ప్రార్థిష్టం అయినా మీరే సహాయకులు నడిపించి నా దేవా ఆత్మచత్మ నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తిల్ల పాడినా నీరున ముగలనా కొనియాడి పాడిని సాక్షిగానే ఇలలు జీవించనా ఇలలు జీవించనా దినమెల్లనే మెల్లనే పాడినా కీర్తించిన నీరు నమూనేతీచగలనా కొనియాడి పాడిని సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా గాయపడిన సమయా నా మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలు ఆహారం ఇచ్చి నన్ను దేవా గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేలలో ఆహారం ఇచ్చి నన్ను పోషించినావుదేవా నిన్ను విడువను ఎడబాయన నిన్న నిన్ను విడువను ఎడబాయనని నా ఏసయ్యా దినమెల్లనే మెల్లనే పాడినా కీర్తించిన నీరు నము నేతీర్చగలనా కొనియాడి పాడిని సాక్షిగానే ఇలా జీవించనా ఇలలో జీవించనా నా బలహీనతలు నీ సిలువను మోస్తు నిన్ను పోలి నేను నడిచేదన్నీ ముందున్న వాటికై సహనముతో పరుగెత్తేదా నా బలహీనతలు నీ సిలువను మోస్తు నిన్ను పోలి నేను నడిచేదన్ వెనక ఉన్నవన్నీ మర ముందున్న వాటికై సహనముతో పరుగే తెదం ఉన్నతమైన బహుమానము కొరకు నే పరుగే తెల్లనే పాడేదాశ దేవా ఏసయ మీకు కృపగల తండ్రి మీ కృతగ్గ తెలుపురవ్వ ఇంతవరకు మళ్ళీ కాచి కాపాడి సురక్షితంగా సమయానికి ఆఫీస్ తీసుకొచ్చినందుకు ఇంటికి తీసు ఈ ప్రాంతానికి తీసుకొచ్చినందుకు మీకు ఎంతో వందలు ప్రభావ ఎంతగా అనవసరమైన ఆటంకాలు ఉన్నాయి కానీ ప్రభావ మీ అందు మాకు సమాధానం సంతోషం మేము ఎమార్దంగా నిలబెట్టుకొని నడిపించమని ఏ సుక్రిస్తున్నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ కొన్ని కొంతకాలం నుంచి మనము కృపవారాలకు సంబంధించిన వాక్యాలను ధ్యానిస్తా ఉన్నాము కృపవారలకు ప్రతి వారం వారం గురించి ధ్యానించేది నాశపడుతుండగా దేవుడు ముంత మనకు సైకిల్ ఉండి మొదటి ఆ యొక్క తొమ్మిది వరలలో మొదటిదిగా బుద్ధి వాక్యం అన్న వారం గురించి దీర్ఘంగా రెండు రోజులు మనం ధ్యానించగలిగినాం ముఖ్యంగా బుద్ధి వాక్యానికి జ్ఞాన వాక్యానికి వ్యత్యాసం సాధారణంగా బుద్ధి వాక్యం బుద్ధి కలిగి నడవడం అంటాం కదా ఎట్లా జీవించాలి ఈ లోకంలో అది బుద్ధి వాక్యం అది ఈ లోకపు బుద్ధి కాదు అది ఈ లోకం ఇచ్చే ఇట్నట్టు బుద్ధి కాదు అది అది మన ప్రభు బుద్ధి అది దైవ దేవ వాక్యం నుంచి ప్రకట మన కీర్తన గ్రంథము సామెతల గ్రంథము పరమ గీతములు ఇట్లాంటి పుస్తకాల నుంచి నేర్చుకోవాల్సినవి అవన్నీ కాబట్టి ప్రసంగి ఇవన్నీ పుస్తకాల నుంచి చూసి నేర్చుకోవాల్సినది బుద్ధి వాక్యం బుద్ధికి సంబంధించి ఆ టైంలో ఎటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలా అనేది బుద్ధి వాక్యానికి సంబంధించి అయితే కొన్నిసార్లు బుద్ధి వాక్యానికి జ్ఞాన వాక్యం ఇది ఈ వరం ఏంటంటే వాక్యం లేక ఇంగ్లీష్ లో వర్డ్ అని వర్డ్ ఆఫ్ విజమ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అని కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క దశలో కనిపిస్తూ ఉంటుంది ఈ వరం అందరికీ అన్ని వర అన్ని వరాలు లేవని మనకు తెలుసు అయితే కొన్ని దశల్లో మనకి బుద్ధి వాక్యం చెప్పే వరం ఇచ్చేట్టు దేవుడు కొన్ని దశల్లో జ్ఞానవాక్యం జ్ఞానవాక్యం బహు అరుదుగా కనిపిస్తుంటుంది నేను నాకు చూసిన కాలం నాకు తెలిసింది వాడు ఈరోజు దానికి సంబంధించి ధ్యానించినప్పుడు మనకు అర్థం అవుతుంటుంది జ్ఞానవాక్యం అయితే బుద్ధి వాక్యం చాలా మందికి ఉంది ఎందుకంటే ఇవి సంఘ క్షేమం కొరకు అనుగ్రహించబడ్డాయి కాబట్టి వీటిని ధ్యానించాలంటే ఈ వరం లేకపోతే సంఘానికి మార్గం లేదన్నట్టు అంటే ఎట్లా ముందు కొనసాగాల సేవలు అరెంట్ లేదు కాబట్టి వాటికి సంబంధించి మనము అనేకమైన చూసినాము ముఖ్యంగా ఇది దేనికి సంబంధించింది అంటే భవిష్యత్తుకి సంబంధించింది మనం ఎట్లా బ్రతకాల ఉదాహరణ మనం చెప్తా ఏ చదువు చదువుకోటే బాగుంటది లైఫ్ ఆర్థిక స్థితి పతనం అవ్వక ముందు మనం ఎట్లా భద్రపరచుకోవాలా మన జీవితాలని ఇవన్నట్టు బుద్ధి వాక్యానికి సంబంధించి ఇవి మనం చూస్తాం చాలా యోసేపు జీవితంలో బుద్ధి వాక్యం బాగా నడిచినట్లు మనం చూస్తూ ఉంటాం కళలని అర్థం చెప్పి దాన్ని పరిష్కారం ఇచ్చడమే బుద్ధి వాక్యం ఎవరికైనా కళ అర్థం చేసుకొని దాన్ని ఎట్లా అది ఆత్మీయ స్థితులు ఎట్లా ఉంటుంది అనేది ప్రతి చిహ్నాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా వాళ్ళకి విశదీకరించి ఎట్లా మనం మెత్తగాల ఎట్లా ప్రార్థన చేయాలి దేవునికి అన్న విషయాలను జ్ఞాపకం చేసేటదే బుద్ధి వాక్యం ఇది అనేకాల జీవితాల్లో మనం చూసిన పాత నిబంధన పుస్తకాలలో ఎంతో మందికి ఉండే ముఖ్యంగా తాగు రాజకీర్తాలు రాసినప్పుడు సొలంబోను ఆశ కొర కుమారులు మూషే వీళ్ళందరికీ ఆ బుద్ధి వాక్యం కాబట్టి ఆ వరాన్ని వాళ్ళు బహుగా వాడినట్లు మనం చూస్తూ ఉంటాం బైబుల్ అంతట్లో కాబట్టి ఉదాహరణకి బుద్ధి అనేది దేనికి సంబంధించిందంటే నువ్వు తప్పిదములు చేయకముందు ఇతరులు చేసిన తప్పిదముల వలన వాళ్ళకు వచ్చిన ఏంది అర్థం చేసుకొని వాళ్ళ నుంచి నేర్చుకుంటావు పాఠములు కాబట్టి నువ్వు తప్పులు చేయాలి నేను బుద్ధికి సంబంధించి నీకు బుద్ధింటే తప్పు చేయమంటాను కృష్ణవా అట్లా కాబట్టి ఎందుకు బుద్ధి ఉంటే తప్పు చేయమంటే ఒకటి చేసినప్పుడు వాడు వాడు పడిన శ్రమలను గ్రహించుకొని నువ్వు అటువంటి తప్పు చేయవన్నట్టు ఉదాహరణ మంది చూస్తాట చాలా మంది ఎంత చెప్పినా ఆరోగ్యాలు కాపాడుకోరు మళ్ళీ శ్రమల పాలై హాస్పిటల్ పాలై కష్టాల పాలై ఆపరేషన్లు సర్జరీలు అనే శ్రమలు మనం అప్పుడు తెలుసుకుంటామంటారు ఇది ఇంత కష్టం కదా పాపం ఎంతగా అనుభవిస్తుంటారు దేవుడు ఖచ్చితంగా తన బిడ్డల శ్రమలు పొందక ముందు హెచ్చరిస్తుంటారు తప్పించుకోండి తప్పించుకోండి అంటే బుద్ధి వాక్యం ఒక రీతిగా తప్పించుకోవడానికి కొరకు కూడా మనకి ఇస్తారు ఐభక్తులు కరువు రాగబోతుంది జాగ్రత్త అని హెచ్చరించండి కళల రూపకంగా ఆ కళలు అర్థం చేసుకున్నాడు యోసేపు రెండు ఒకటే కళలు అంటాడు వల్ల కాబట్టి వాటిని తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే పరిష్కారం కూడా ఇచ్చేండి అంటే దేవుడు కూడా ఇచ్చి ఇచ్చే కాబట్టి నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే బుద్ధి ఆ దాని కూడా దేవుడు ఇస్తా ఉంటాడు అదొక చాలా మంది సేవకులకి ఈ వరం ఉంటుంది బుద్ధి వాక్యం అనే వరం అయితే జ్ఞాన వాక్యం అనేది బహు కష్టమైన వరం ఇది బహు తక్కువ మందికి ఎందుకంటే ఇందులో దైవికమైన జీవితం బహు తేటగా కనిపిస్తూ ఉంటుంది మనకి జ్ఞానవాక్యంలో బహు తేటగా కనిపిస్తూ ఉంటుంది దేవుడు నీతో పాటు ఉన్నడు ఇది ఇది ఎట్లా సాధ్యము అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక సేవకుడు ఇంకొక వ్యక్తి వస్తే బ్రదర్ సిస్టర్ వస్తే ముఖముఖం తెలియదు అనుకో ఆ బ్రదర్ గురించి ఆ సిస్టర్ గురించి ఏం తెలియదు ఏం తెలియనప్పుడు ఆ బ్రదర్ గురించి కానీ ఆ సిస్టర్ గారి నుంచి పుట్టు పూర్వతలు చెప్తే నువ్వు పలాని పుట్టిన నీ పేరు నేను నీకు తెలిసినట్టే తెలియదు అంటాడు అది నువ్వు పుట్టిన పొలం ప్రాంతం ఇది మీ ఇట్లా మీ ఇంట్లో ఇంట్లో మీరు ఇంతమంది అన్నదమ్ములు ఇట్లా మీ ఫ్యామిలీ ఇట్లా మీ ఫాదర్ ఇట్లా మీ మదర్ ఇట్లా నీకు ఈ సమస్య ఉంది నువ్వు అనేక పర్యాలు అండ్ చక్కచక్కగా చెప్పేది జ్ఞానవాక్యం ఇప్పుడు చెప్పండి అది ఎంతమందికి ఉంది మనకు తెలిసిన చర్చస్ అలా ఎక్కడ నుంచి చూసినామా చాలా కష్టం కదా లేదు నాలెడ్జ్ నాకు తెలిసి ఈ వరం కేపీఎం బ్రదర్స్ సిస్టర్స్ ఎవరికి ఈ వరం ఎందుకంటే చూడంగానే నీ చరిత్ర చెప్పేసేది వరం అయితే ఈ వరంతో పాటు స్వసత వరము అద్భుతాల వరాలు కూడా ఉంటాయి అన్నట్టు ఎందుకంటే ఈ వరం ఉన్నవాడు చెప్పగలడు నీ సమస్య ఏందో రహస్యం అది నీకు తెలియదు పాస్తర్ సేవకులకి తెలవకపోవచ్చు నువ్వు ఎవరో కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇవి అతనికి బయలుపరుస్తాడు అప్పుడేమవుతుందంటే ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు తన చరిత్ర అంతా చెప్పి ఇప్పుడు నీ సమస్య ఈ రీతికి ఉంది నువ్వు అందుకే ఇక్కడికి వచ్చినావు ప్రార్థన చేసుకొని అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోతాడు తను కొట్టింటి కొలకి వెళ్ళకడు అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు అరే ఇది ఎట్లా సాధ్యం ఈ పాస్టర్కి ఎట్లా తెలిసి ఇవన్నీ విషయాలు అని వాళ్ళు ఆశ్చర్యపోతా ఉంటారు అప్పుడు నువ్వు దేవుని దేవునికి సాధ్యం మనుషులకు సాధ్యం కాదు నాకు తెలియదు గురించి దేవుడే నీకు నాకు ఇవన్నీ చూపించిండు బయలుపరిచిండి అని చెప్తాడు పాస్టర్ అంటే ఆ పాస్టర్కి ఈ వరం ఉన్నది ఇది బహు ప్రాముఖ్యమైన వరము అయితే ఇది రకంగా డేంజరస్ కూడా రీతికి దీన్ని సరిగా తెలవకపోతే దీన్ని ఎట్లా ఉచ్చారణ ఆచరణలు పెట్టాలనో నీకు తెలకపోతే మటుకు ఎవరు కష్టాల్లో పాలవుతున్నారు ఎందుకంటే ఎంత చెప్పాలా అంత చెప్పాలా నీకు తెలను ఎంత చెప్పాలనో అన్ని చెప్పుకుంటా పోతారు రహసాలు చెప్పుకుంటా పోతారు జ్ఞాన వాక్యం అనేది మనం చూస్తున్నాము కొన్ని రాసిన పన్నెండవ మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ శనంలో ఇన్నిటి వరకు మనము బుద్ధివాక్యం చేసినాం పరిశుద్ధాత్మ మూలంగానే దిరుగుతుంది ఇదంతా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము మరి ఒకనికి ఆత్మాని అనుసరించిన జ్ఞాన వాక్యం కాబట్టి పరిశుద్ధాత్ముడే ఈ జ్ఞాన వాక్యము అనే వరం ఇవ్వాల్సి అయితే ఇది బహు ఆశ్చర్యం ఇంగ్లీష్ గిఫ్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అని అయితే ఈ వరము ఉన్న వాళ్ళు ముఖ్యంగా సేవకులు ఇంతకు ముందు ఏ రీతిగా ఉండే పరిస్థితులు ఇప్పుడు ఎట్లునే పరిస్థితులు అవన్నీ చెప్పగలరన్నట్టు దేవుడు ఇవన్నీ వాళ్ళకి చూపిస్తున్నట్టు కళ్ళ కట్టినట్టు నువ్వు నువ్వు ఈ టైంలో ఎక్కడ పోయినావు నిన్న ఎక్కడున్నావు ఉదయం ఉదయం ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఒకవేళ నేను ఫోన్లో మాట్లాడుతుంటే ఈ టైంలో నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అని చెప్పగల నేను చూడకుండా నేను పెట్టుకొని మాట్లాడుతూ మాట్లాడుతూ నువ్వు ఈ టైంలో ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అని చెప్తే ఆ వ్యక్తి ఆశ్చర్యపోతారు ఎట్లా తెలిసిన కెమెరాస్ ఉన్నాయా ఎవరైనా చూస్తుంటారు నన్ను అని భయపడి ఆశ్చర్యపోతారు అన్నట్టు కాబట్టి ఈ వరము ముఖ్యంగా ఈ వరం బహు ప్రాముఖ్యమైనది ఎందుకంటే గతంలో ఏం జరిగినాయి ప్రస్తుతం ఏం జరిగినాయి జరుగుతున్నాయి భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి ఒక వ్యక్తి ఒక వ్యక్తికి సంబంధించిన జీవితంలో లేక ఒక సంఘానికి సంబంధించిన జీవితాలలో అది కేవలం దేవుని మనసు కలిగిన తప్ప ఎవరికి ఇటువంటి వరాలు ఉండవు అందుకే కొరింతలు రాసిన రెండు మొదటి పత్రిక కొరింతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం అనుకుంటా కొన్ని తిండా మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనం ఉంటుంది ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవుడు మనమైతే క్రీస్తు మనసు కలిగిన వరము కొంచెం చాలా ట్రై చేస్తుంటే కానీ నాకు కొంచెం ఇది భయం అనిపిస్తుంటుంది కాబట్టి దీన్ని నేను యూజ్ చేయాలి ఎందుకంటే ఒకవేళ దీని కొరకు నేను ప్రయాసపడి ఈ వరం నాకు ఇస్తారు దేవుడు ప్రభు నీ చిత్తమైతే నాకు వరం అను గురించి అని ప్రార్థిస్తే ఆయన ఇచ్చింది అనుకో ఒకవేళ నాకు అప్పుడు ఏమవుతుందంటే నేను వాక్యం చెప్పడం పక్కకు పెట్టేసి వచ్చిన వానికల్లా నీ చరిత్ర ఇది బ్రదర్ నీ ప్రస్తుతం నీ సమస్య ఇది బ్రదర్ ఆ బ్రదర్ ఆ సిస్టర్ నేనే అన్ని చెప్పుకుంటా పోతుంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు అప్పుడు వాళ్ళకి దేవుడి మీద విశ్వాసం వస్తున్నట్టు దాని తర్వాత నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వసతన అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ఈ వరం కొంచెం కష్టమే కానీ దేవుడు తనకి చెప్పున ఎవరికి ఎవరైనా వాళ్ళకి ఇస్తా ఉంటాడు ఇది నేను పోయిన వరండి మొన్న దినం చూపిస్తున్నా ఎవరు వాటిని హ్యాండిల్ చేయగలరో వాళ్ళే హ్యాండిల్ చేయగలరు అయితే క్రీస్తు కలిగిన మనసు ఉంటే రవ్వే ఇవన్నీ మనకి చూపిస్తారని చెప్తుంది వాక్యం గొంతుల స్నానం మొదటి పత్రిక రెండవ అధ్యయము పదహారవ జనం నువ్వు ఏదో ఎట్లా ఎట్లా చూసినావు అన్నట్టు తెలుసు నీకెట్లా తెలిసి అని ఆశ్చర్యపోతాడ అయితే నీకు అవన్నీ చూపిస్తున్నాడు కట్టినట్టు దేవుడు నువ్వు ఎక్కడున్నావు అలానే వ్యక్తి ఎక్కడున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అవన్నీ చూపిస్తాడు కాబట్టి ఈ వరము సంఘక్షేమం కొరకు వాడబడుతుంది అప్పుడు ఆ మనుషులందరూ ఇది ఖచ్చితంగా దేవుని వల్ల కలిగింది లేకుంటే ఎట్లా ఎట్లా తెలుస్తాయి ఎన్ని కన్నాం రహస్యాలు నీ పుట్టుక తేదీ ఏ దేశ ఏ ప్రాంతాలు పుట్టినో ఏ హాస్పిటల్ పుట్టినో అవన్నీ అంత డీటెయిల్ గా చెప్పగలిగే వరం అన్నట్టు కష్టంగా ఇది పొందుకున్న జీవితాలు ఉంటాయి వాళ్ళకి బాగా ఉంటాయి అన్నట్టు ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదువుతాడు రెండు నా పరిస్థితి నా పరిస్థితి ఇది గిఫ్ట్ అని కూడా లేదు కానీ అక్కడ వర్డ్ అని ఉంది కదా జ్ఞాన వాక్యం అని కాబట్టి అంత తెలుసు అంటే అన్ని తెలవనియాడు దేవుడు కొన్ని తెలిస్తే కొన్ని గెలవంతే అన్ని చెప్పకపోవచ్చు దేవుడు కొన్ని రహస్యలు ఆ వ్యక్తి జీవితంలో అవన్నీ చూపించకపోవచ్చు కొన్ని చూపించచ్చు దేవుడు కాబట్టి ఇది బహు ఒకటి ఏంటంటే రహస్యాలను ఈ వరం మనిషి యొక్క రహస్యాలన్నింటినీ బయటకు తీసుకొచ్చి పెట్టేదే ఈ వరం అన్నట్టు అయితే మనం అర్థం చేసుకోవాలా ఈ వరం ఈరోజు చెందా అంటే ఖచ్చితంగా ఉందని నేను చెప్తా ఉదాహరణకి పేతురుకుండే వరం మనం చూస్తాం పేతురు జీవితంలో మొట్టమొదటిసారి పేతురు అవన్నీ పశురాత్మ అభిషేకం తర్వాత ఆయన వచ్చినప్పుడు అననీయ సపర్లు ఆ ఇంట్లోకి వాళ్ళు చిన్న వాళ్ళకున్న ఆ యొక్క ఆస్తిని అమ్మేసి భూమిని అమ్మేసి అంటే భారపర్తలు ఇద్దరికి తెలుసు వచ్చి అమ్మితే వచ్చింది ఎంత అనేది అయితే వాళ్ళు ఏం చేశారు మీకు మనకు తెలుసు కొంత దాచిపెట్టుకున్నారు కొంత తీసుకొచ్చి ఆ పోస్ట్ దగ్గర పెట్టిండ్రు ఒకటి పేతున్నట్టు నువ్వు పరశురాత్మను ఎందుకు మోసగించుతీ పరశురాత్మను ఎందుకు మోసగించుతీవి అన్నాడు ఓహో ఆశ్చర్యం కదా సైతానుడు నీ హృదయంలో అబద్ధాన్ని పెట్టిండు అనేసి పరుశుధాత్మకి అది భయల్పరచబడింది అంటాడు చూడండి సార్ అపూష్టకార్యం ఐదవ అధ్యాయం చూస్తాం అది అపోస్తకార్యము ఐదవ అధ్యాయం మూడవ వశం నేను అప్పుడు పేతురు అననియ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరుశుధాత్మను మోసపుచ్చుటకు సా ఎందుకు నీ హృదయంను ప్రేరేపించాను అది నీ యుద్ధం ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమ ఇండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు కాబట్టి చూడండి అనన్య సపెరలా వాళ్ళు ల్యాండ్ అమ్మింది ఎంతవన్నీ పేతులు కెట్టలిసి పోయి చూసిండ అదే జ్ఞానవాక్యం బహుతీటగా మనం అర్థం చేసుకోవాలంటే అయితే మన ప్రభు జీవితంలో ఇది మటుకు ఎంతగానో జరిగినట్లు మనం చూస్తుంటాం చూడండి ఒకసారి లూకాసు వార్త ఆరవ అధ్యాయం ఎనిమిదవచనం దుఃఖాసు వార్త ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో వీటికి సంబంధించిన అనేకమైన జ్ఞాపకం చేస్తుంటాడు దేవుడు చూడండి అయితే ఆయన వారి ఆలోచన ఎరిగి మన ప్రభు జీవితంలో జరిగింది ఆయన నువ్వు ఆలోచిస్తా ఉంటే నీ ఆలోచన ఎరగలడు ఈ లోకంలో శరీరంలో ఉన్నప్పుడు చేసి ఆయన వారి ఆలోచన ఎరిగి ఊర్చ చేయగలి వాణితో నీవు లేచి నిలువు అని చెప్పగా వాడు లేచి నిలిచాడు ఇప్పుడు ఏసే విసాధనం మేలు చేటు ధర్మమా కీడచేట్టు ధర్మమా ప్రాణం ప్రాణాక్షణ ధర్మ ప్రాణహత్య ధర్మా అని మిమ్మల్ని అడుచినదని వారితో చెప్పినప్పుడు అందరినీ చుట్టూ కలిగ ని నీ చేయిచాపని వారితో చెప్పా అప్పుడు అది చేయగానే మనం చేయి కాబట్టి ఈయన మన ప్రభులో ఉన్నది ఈ యొక్క వరం పవర్ఫుల్ గా సరే సృష్టికర్త కాబట్టి అన్ని వరాలు ఉంటాయి ఇంకా వరాలు ఇచ్చేవాడైనా కాబట్టి ఆయన దగ్గర ఉన్నాయి సంపూర్ణం కాబట్టి ఆయన చాలా పనిచేస్తారు కాబట్టి ఆలోచనలు ఎరిగేడదే జ్ఞానవాక్యమైన వరం ప్రతి ఒక్కరి ఆలోచన ఎరగాల నువ్వు ఎప్పుడు ఆయన ట్రై చేసినావు అక్కడ నీకు ఆ వరం ఉందేమో ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే నువ్వు మానగల ప్రవ్వా ఈ వ్యక్తి పరిస్థితి ఏంది ప్రవ్వా అంటే ఆయన ఒకవేళ ఆ వరం ఇచ్చి ఉంటే నీకు పరుశురాత్ముడు చూపిస్తాడు ఒక సినిమా చూపించినట్లు టీవీ స్క్రీన్ మీద మొత్తం ఎక్కడెక్కడ ఉన్నావో అవన్నీ చూపిస్తాడు ఆ పరిస్థితి ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలు తేటగా చూపిస్తా ఉంటాడు తర్వాత ఇది ఇది ఈ వరం ఉన్న వాళ్ళందరినీ సిధపస్తుంటాడు దేవుడు సేవకి ఈ వరం ఉన్నవాడిని నెక్స్ట్ లెవెల్ సేవకి తీసుకెళ్తాడు బహుసే పా చాలా పవర్ఫుల్ సేవ ఉంటుంది వీళ్ళది ఇటువంటి వాళ్ళది ఇవి మనము అంటే ఓ రీతిగా చెప్పాలంటే కొంత ప్రవచనాత్మకంగా కూడా ఉంటుంది అయితే ప్రవచనాత్మకంగా ఉండేది ఏంటంటే ఎప్పుడో భవిష్యత్తు తిరగబోయేది కాబట్టి అంతగా పట్టించుకోరు మనుషులు కానీ ఈ వరం మటుకు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి జీవితము ఒక కుటుంబంలో ఏం జరుగుతున్నాయో అవన్నీ చూపించగలిగితే వాళ్ళంతా కుటుంబం అంతా రక్షణలకు వస్తుంది అన్నట్టు అట్లా దేవుడిచ్చిండి వరం దాని తర్వాత సమస్య ఏందని చెప్పినాక దాన్ని పరిష్కారం కూడా చెప్పారు దేవం కాబట్టి మనము ఈ ఎగ్జాంపుల్స్ ఎన్నెన్నో చూస్తూ ఉంటాం ఉదాహరణకి పాత నిబంధన కాలపు పుస్తకాలలో ఎన్నెన్నో ఈ ఎంతో మందికి ఈ వరాలని దేవుడిచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం ఈ వరం ఉన్నప్పుడు ఏమవుతుందంటే సరే అందరికీ అన్ని దశలలో పనిచేస్తుంది అంటే కాకపోవచ్చు ఇప్పుడు కొంతమంది సేవకుల జీవితాలు కూడా నేను చూసిన ఇది వాళ్ళ సేవలు ఎట్లా పనిచేస్తుందని వాళ్ళ దేశానికే పరిమితి కావచ్చు వాళ్ళ దేశంలో ఉన్న వ్యక్తులనే వాళ్ళు చెప్పగలుగుతారు అయితే వేరే దేశానికి పోవాలంటే అటువంటి కృప వాళ్ళకు ఉండకపోవచ్చు కాబట్టి వేరే దేశస్తులకు సంబంధించినవి వాళ్ళు చూపించకపోవచ్చు ఆ దేశ అవంతా టోటల్లీ ఆ యొక్క పరిస్థితులే వేరే కాబట్టి వేరే దేశస్తులకు సంబంధించినవి ఇనా ఆ దేశానికి సంబంధించిన వాడు కాదు కాబట్టి అతనికి ఆ వరము పరిమితి ఉండకపోవచ్చు అందుకే ఇది వాక్యం ఒకరికి ఇవ్వబడిన వాక్యం అన్నట్టు కొందరికి ప్రపంచం అంతటా మనుషులని వారి హృదయాలోచనని గ్రహించి చెప్పే వరం ఉంటుంది కొందరికి అటువంటిది బహు తక్కువ ప్రపంచంలో కాబట్టి ఈ వరము సంఘము సంపూర్ణంగా పనిచేసే టైంలో పనిచేస్తుందని ఇది బయటకు వస్తుంది అని నేను గ్రహిస్తున్నాను అన్నట్టు ఉదాహరణకి ఫరో కళని వివరించినాక చెప్పిండి ఏం జరగబోతుందది ఏడు సంవత్సరంలో కరువు రాబోతుంది ఆ కళ భావం అన్నట్టు కాబట్టి అది జ్ఞాన వాక్యం కాబట్టి ఈ వరము బైబిల్లో చాలా స్థలాల్లో మనం చూస్తా ఉంటాం ఒకటి కాదు రెండు కాదు ఉదాహరణకి ఎక్కడ చూస్తాం మనం బైబిల్ అంతట్లో మొదటి మొదటి సమయలు గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో చూస్తాం సమయలు ఏం చేస్తాడు సౌలు వచ్చినప్పుడు సౌలతో మాట్లాడతాడు నువ్వు గాడినల్ పోగొట్టుకున్నావు కదా అంటాడు సౌలు సమయలు కేటా తెలుసు అవి ఆ వరం ఉంది కాబట్టి తెలుసు తర్వాత నెక్స్ట్ టైం సమయలు వచ్చినప్పుడు సౌలు దాసుకొని ఉంటాడు భయంతో ఆయన తెలుసు ఎక్కడ దాసుకుంటావు చెప్తాడు తర్వాత దావిద్ పాపం చేసినప్పుడు బత్సె అనే హిత్తిరాలతోని నాతాను నువ్వు ప్రవక్త వచ్చి చెప్పిండు నువ్వు చేసిన తప్ప నాతానికి బయలుపరచబడింది ఆ స్త్రీ ఎవరు అవన్నీ చూపించింది ఆయన తప్పక చూపిస్తాడు నువ్వు ఏ స్త్రీతో నువ్వు శయనించినవు తన భర్తని ఎట్లా చపిపించినావు యుద్ధ పంక్తిలో మొదటి పంక్తిలో పెట్టి అసలు యుద్ధం అంటేనే యుద్ధ పంక్తిలో మొదట్లో పెడితే వాడు ఎట్లా ఫైట్ చేయగలడు ప్రతి ఊరుకున్నాడు పాపం కురియా క్తీయుడు నాథానికి ఆ వరం ఉండే ధాన్యంలో చేసిన పాపంని చూపించే వరం ఉండే తర్వాత మనం చూస్తాం ఏలియాకి సంబంధించినవి ఎన్నో ఉంటాయి కదా ఏలియా విషయంలో ఎన్నో మనం చూస్తాం ఏలియా దగ్గరకు వచ్చే వాళ్ళ ఆయన ఎన్నెన్నో విషయాలు బయలుపరుస్తా ఉన్నట్టు తర్వాత చెప్పండి ఇప్పుడు రాజుల గ్రంథంలో చూస్తాం రెండవ రాజుల గ్రంథం ఏలిషాకి సంబంధించింది ఐదవ అధ్యాయంలో చూస్తాం ఐదవ అధ్యాయం ఎలీష గెహాజీ యొక్క హృదయ పరిస్థితిని ఆయన పాపపు జీవితాన్ని బయటికి పెట్టండి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నా మనసు రాలేదా నా ఆత్మ మీతో రాలేదా గెహాజీ ఎటువంటి పాపం చేసిండో చెప్పిండి ఎన్నో ఉన్నాయి బైబిల్లో జ్ఞానవాక్యానికి సంబంధించిన వరము ఎంతో మంది వ్యక్తుల దగ్గర సేవకుల దగ్గర ప్రవక్తుల దగ్గర ఉన్నట్లు మనం చూస్తా ఉంట మికయ ఆహావు యొక్క మరణాన్ని మరణం ఎక్కడ మరణించబోతుండో యుద్ధంలో అని చూపించిన లేదా దినవృత్తాంతంలో రెండవ అధ్యయము పద్దెనిమిదవ వర్షంలో ఉంటుంది పద్దెనిమిదవ అధ్యయమంతా దానికి సంబంధించి మికయ్య ప్రవక్త అవి చూడగలిగిండు ఆహాబు ఎట్లా మరణించబోతున్నాను అని తర్వాత దానికి దేవుడు నిబుగెర యొక్క కళ ఆ బంగారు ప్రతిమ అట్లా ఎన్నో మనం చూస్తుంటాం ఉదాహరణకి యువసేపుకి కృత నిబంధనకు వస్తే యువసేపుకి బయలుపరచడం మరియు గర్భవతని పరుశుదాత్మనే కదా బయలుపరిచి తర్వాత మత రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన యోసేపుకి దేవుడు బయలుపరుస్తాడు ఏ రోజు పిల్లవాడిని చంపనికి చూస్తుండు ఏ రోజు ప్లాన్ ఎందుకు చెప్పిండు దేవుడు ఆయన బయలుపరుస్తూ ఉంటాడు తర్వాత ఉన్నప్పుడు యోసేపు దేవుడు బయ అతనికి జ్ఞాపకం చేస్తాడు మతేసి వాడితో రెండు అధ్యాయాలు చూస్తామని పిల్లవాడిని చంపని చంపే చంపే చంప ఉద్దేశించిన వాడు ఇప్పుడు లేడు కాబట్టి తిరిగి రావచ్చు నువ్వు అని దేవు మన ప్రభు వారి వారి ఆలోచనలు జరిగిన వాడు ఎన్నో ప్రాంతాలను చూస్తాం మన ప్రభుకి ఆ ఉన్నట్టు ఉదాహరణకి మన ప్రభు నతానీలతో మాట్లాడేటప్పుడు చెప్తాడు మతాని గురించి అది ఈయనకి ఎట్ట తెలుసు నా గురించి నువ్వు పలాని స్థలంలో ఉన్నప్పుడు నేను చూసినా అంటాడు తర్వాత జకయ్య విషయంకి వచ్చేటప్పటికీ జకయ్య చెట్టు మీద కూర్చున్నట్టడా మేడి చెట్టు ఎక్కి అక్కడ ఆయన పైకి చేస్తాడు మేడి అంటాడు ఆయన చెట్టు ఎక్కినట్టు ఎట్ట తెలుసే ఈయనకు ఉంది జ్ఞాన వాక్యం వరం చెప్పేవాడు కదాడు అన్నట్టు ఒక యవనస్థుడు ధనవంతుడు వచ్చినప్పుడు నిత్య జీవన్కి పోం చేయాలంటే వారి హృదయాన్ని చూసి పాపం ఎంతైనా దుఃఖపడాడు వాడి హృదయాన్ని చూసి పరిస్థితి ఆశ ఉంది కానీ లోకం వెంటాడుతుంది వాడిని నీకొక్కటి కొద్దిగుంది అన్నాడు కాబట్టి ఈ వరము బహు పవర్ఫుల్ వరం అన్నట్టు ఈ వరం పొందుకోవాలంటే మనం ఎంతాడినా ఆయన మనకు తెలుసు ప్రతి వరం ఆయన ఇష్టానుసారంగా ఇస్తున్నాడు కాబట్టి మనం ఒక వ్యక్తికి ఆ వరం ఉంది కాబట్టి నాకు కూడా వరం ఉండాలని ప్రయత్సపడడానికి అవసరం లేదు దేవుడు చేతం ఉంటే ఇస్తాడు మనకి ఎందుకంటే ఈ వరము ఏ రూపకంగా మన జీవితంలో మనకి క్షేమం కలగజేస్తుంది ఇప్పుడు మనము లుకాసు కూడా ఎన్నో విషయాలు చూస్తాం కదా ఉదాహరణకి లుకాసువార్త రెండవ దంలో సుమయోన్ అనే ఒక యాజకుడు మెస్సయాని కళ్ళని చూడగలిగిండా లేదా అతను మెస్సయాని గ్రహించగలిగిండి ఎట్లా గ్రహించగలిగిండి ఆ వాటి ఆ వరం ఉంది కాబట్టి అదే రీతిగా అన్న అనే ఒక వృద్ధాప్యంలో ఉన్న ప్రేవుని సేవకరాలు దీవరాత్రంలో తన భర్త చనిపిన కాలం మొదలుకొని ఆమె దేవుని సేవలోనే ఉంది సంఘంలో ఆమెకు బయలుపరచునేది ఈయన నేను మిస్ అయ్యాను ఏసు ప్రభుని చిన్న చిన్ననాడు ఏసుని తీసుకొని ఆమె గ్రహించగలిగింది అది వేద్పకేలో గాడితే గాడితే పిల్ల ఉందని చెప్పగలిగిన లేదు మన ప్రభు దానికి చైతన్యకి ఎంతో దూరం స్థలం ఒకటి కాదు ఎన్నో ఎగ్జాంపుల్స్ మనము బైబుల్ చూడగలము నా తన్యతను ముఖ్యంగా అంటున్నాడు నువ్వు ఆ యొక్క అంజురపు చెట్టు క్రింద ఉన్నప్పుడు నేను చూసినా అంటున్నాడు నాకు తెలుసు అంటున్నాడు మనుషుల రహస్యం వాడు సమరస్లతో మాట్లాడలేయా యోహన్సు వార్తలు మనం ఆరు ఆరవ నాలుగవ అధ్యాయం అనుకుంటా యోహన్సు వార్త నాలుగో అధ్యాయంలో సమర స్త్రీ హృదయాన్ని గ్రహించగలిగింటా లేదా నీకు ఇంతకుముందు ఆ ఐదు మంది భర్తలు ఉండేవారు ఎప్పుడు ఉన్న వాడు నీ భర్త కాదు అంటే ఆరో వాడు భర్త కాదు భర్త అంటే లివిన్ పార్ట్నర్ అన్నట్టు అంటే పెండింగ్ కాకుండా పార్ట్నర్ అన్నట్టు లివింగ్ పార్ట్నర్ లివిన్ పార్ట్నర్ లివిన్ రిలేషన్షిప్ అంటారు మట్టిని పెండి కాకుండా సహవాసం చేయడం అన్నట్టు ఆ సామరస్ అట్లా ఉండే తర్వాత మనం అననీయాకి చూపిస్తాడు దేవుడు స్థావులు మార్పు చెందిన మేసి ఎక్కడున్నాడు అనేది చెప్పించలేదా తర్వాత పేతురికి చూపించినాడే దేవుడు కొన్నెలికి సంబంధించింది కొన్నెలు ఎక్కడున్నాడు చూపించినాడే పేతురికి ఒకటి కాదు ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం బైబిల్ అంతా చూడగలము ఈ వరం వాళ్ళ పరిస్థితి ఎట్లుంది కాబట్టి ఈ వరం నాకు కూడా అవసరము అని మనం కోరుకునేది కాదు ఎందుకంటే దేవునికి తెలుసు పరిశుదాత్మకి తెలుసు దీన్ని మనం హ్యాండిల్ చేయగలమా లేదా రోడ్ మీద ఆ చిలుక రహ చిలక జ్యోషం చెప్పేటోడు కూర్చున్నట్టాడు అందరూ వచ్చి చేయి చూపిస్తే వాడు చెప్తుంటాడు నీ పరిస్థితి ఇది అది అని కొన్ని కరెక్ట్ అనిపిస్తాయి కొన్ని కరెక్ట్ అనిపిస్తాయి కొన్ని తెలవని కరెక్ట్ అనిపియావు ఓహో ఇది జరగబోతుందని అప్పుడు నమ్ముతాం రామచిలక చెప్తుంది నీ భవిష్యత్తు కానీ జ్ఞాన వాక్యం అనే వరం ఉన్నవాడు అట్లనే భవిష్యత్తు గురించి చెప్తాడు నీ భవిష్యత్తు ఎట్టుంటుంది అన్ని పర్ఫెక్ట్ గా నెరవెడుతుంది అయితే ఇది మన మా ఇంట్లో నేను మా ఫాదర్లో చూసిన ఈ వరం ఆయన సేవలో ఇంకా ఎవరికి లేదు మా ఇంట్లో ఈ వరం నాన్న కూడా లేదు ఈ వరం నాకు తెలుసు దీనికి వివేచన వరానికి వ్యత్యాసాలు నేను ఆ వరం గురించి ధ్యానించేటప్పుడు నేను చెప్తాను కానీ ఈ వరం ముఖ్యంగా కొత్త డీటెయిల్డ్ చెప్పేస్తే ఈ పరిస్థితి ఇట్లా కొన్నిసార్లు బయలుపరచబడుతుంది కొన్నిసార్లు ఉండకపోతుంది వరం మనకి ఉదాహరణకి ప్రయత్నించినప్పుడు వాళ్ళని ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఎక్కడెక్కడ తాయేతలు ఉన్నాయి ఎక్కడెక్కడ విక్రహాలు ఉన్నాయి నీకు చూపిస్తావు వీటి వలన ఈ కుటుంబంలో శాంతి సమానం లేదని ఆ దినానికి నీకు ఆవారం చూపించకపోతే వాళ్ళకు ఉపశమనం కలిగించలేవు నీ సేవలో అందుకే ఆయనకు ఇష్టానుసారంగా మనం జీవించగలిగితేనే ఆయన ఆయన వరుసను కలిగి మనం జీవించగలిగితేనే ఆయన వాళ్ళకి ఇష్టం ఇవ్వటం ఎందుకంటే ఆయన డైరెక్ట్గా మనుషులు తన వచ్చి మాట్లాడాడు కాబట్టి తన బిడ్డలైన మన సేవ జీవితంలో ఉన్న వారిని అందరినీ ఎన్నుకుంటాడు ఆయన వారిని మౌత్ లాగా వాడుకుంటాడు దేవుడు అందుకే ఎవరు ప్రభుత్ంచి వచ్చేటో ఎవరు ప్రగుణునించడా అవన్నీ నువ్వు గమనించాలని ఈ బాధ్యత పాతతో సంభాషిస్తప్పుడు ప్రత్యక్ష నీ హృదయంలో ప్రోభ ఏం చెప్పాలి దానికి ఖచ్చితంగా దేవరించావన్నీ విషయాలు కనిపరుస్తావు బట్ జ్ఞానవాక్యము బహు ప్రాముఖ్యమైన దేవుని సేవలో ఎన్నో ప్రాంతాలలో మనం చూస్తా ఉంటాం కదా ఇదే వాక్యం ఒకవేళ నాకు ఈ వారం అంటే నేను ఇదే ఉందా దాకా ట్రై చేస్తున్నా ఇది నాకు ఎందుకు లేదని ఉదాహరణకి నా ఒరిజినల్ పాస్పోర్ట్ పోయింది ఈ రోజు కూడా నాకు అది ఎక్కడ నేను ఎంత జాగ్రత్తగా ఉంటానంటే అన్ని విషయాలు అది నేను అన్ని ఎత్తి మంచిగా ఫైల్ చేసుకుంటా ప్రతిదీ పేపర్స్ ఫైల్ చేసుకుంటా అన్ని జాగ్రత్తగా ఎత్తిపెట్టుకుంటా నా ఈరోజు కూడా ఎంత ప్రార్థన చేసినా నాకు దేవుడు భయన అది ఎక్కడ పోయింది నేను ఎవరికి ఇచ్చిన వన్ ఇయర్ నుంచి నేను వెతుకుతున్నాను దాని గురించి దొరకలే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా దాని తర్వాత సబ్మిట్ చేద్దాము మళ్ళీ సెకండ్ ఇష్యూ సెకండ్ డూప్లికేట్ పాస్పోర్ట్ అని ప్రయత్నించినా ఇంతవరకు నాకు జరగలేదు వన్ ఇయర్ నుంచి ఫెయిల్ అయింది అదే రీతిగా ఒరిజినల్ ఆధార్ కార్డ్ కూడా కనిపిస్తులేదు ఇప్పుడు ఉండే వన్ టూ మంత్స్ క్రితం ఎంత వెతికినా దొరకలేదు నాకు నేను ఎక్కడ పోగొట్టుకుని వింటాను ఏ జిరాక్ షాప్ లో పోగొట్టుకుని అది గ్యాప్ కనుక వెళ్ళి నాకు ఒకవేళ నాకు ఆ వరం ఉడింటే నాకు ఆ పాస్పోర్ట్ ఎక్కడుందో ఇక్కడో ఒక రకమైన తలంపు ఏంటంటే అది మలేషియాలో పోయింది మలేషియాకి పోయిందేమో అది అని తలంపు నాకు ఎందుకంటే ఆఫీస్ తరఫున ఒక రోజు అడిగింటి కొన్ని సంవత్సరాల క్రితం ఒక నాలుగు సంవత్సరాల క్రితం అర్జెంట్గా నీ పాస్పోర్ట్ కావాలా మలేషియాకి నేను పంపాల్సి ఆఫీస్ పని మీద త్వరగా ఉంటే అది నేను వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడన్నా పోగొట్టిండ్రేమో అనొకటి ఆలాపన ఉంది ఎందుకంటే నేను వెతికిన స్థలం అంతా ఎక్కడ చూసినా కనిపించలే కాదు ఆఫీస్ అంతా వెతికిన ఇల్లంతా వెతికిన ఆటకాలు ఎక్కడ పడితే మూల మూల అంతా వెతికిన ఈ రెండు కనిపించలేదు ఆధార్ కార్డు కనిపించలే అందుకే మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేస్తుంది ఆధార్ కార్డు అదే రీతిగా ఈ పాస్పోర్ట్ కూడా అప్లై చేస్తున్నా కానీ అదే టెక్నికల్ ప్రాబ్లం ఆన్లైన్ ఎంత ప్రయత్నించినా అది ఆన్లైన్ అపాయింట్మెంట్ ఫిక్స్ కావట్లేదు నాకు ఇప్పుడు ఏమంటే లోకల్ ఎక్కడన్నా లోకల్ పాస్పోర్ట్ అడిగా ఈ సేవ నీ సేవ వాళ్ళు ఎవరు పోయి అడగాల వాళ్ళేమైనా చేయగలరేమో ఎందుకంటే నేను ఎంత ప్రయత్నించినా నాకు అది దొరుకుతలేదు సమస్య అయితే ఇవన్నీ ప్రాక్టికల్ సమస్యలు వీటిని పరిష్కరించుకోవాలంటే నీకు ఈ వరం అవసరం అన్నట్టు ఈ వరం అనే ఏ వరైనానే కానీ సేవలో నీకు ఆటంకంగా ఉన్నప్పుడు సంఘము ముందుకు కొనసాగుతలేదు ఈ పాస్పోర్ట్ లేకపోతే మనం ఇంకెక్కడ పోలేం బయట దేశాలకు పోయి దేని దేనికి పని బయటకు పోలేం ఒకవేళ సంఘక్షేమం లేదన్నట్టు కదా ఆ పాస్పోర్ట్ సమస్య అంటే అది అట్లనే లాగుతూ ఉంటుంది నేను నువ్వు పోలేవు ఎంతమంది నేను బయటకు వెళ్స్తూ ఉంటారు కదా నువ్వు పోలేవు అలా వరం లేనప్పుడు బహు కష్టం అన్నట్టు యవనస్తులు చర్చగా ఉండే యవనస్తులకు సంబంధించిన విషయాలు నీకు అర్థం కావాలా నువ్వు సేవకునివి వరం లేకపోతే నువ్వు ఎప్పుడు కూడా యవనస్తులను అర్థం చేసుకోలేవు అదే రీతిగా స్త్రీలని పురుషులని తక్కిన వ్యక్తులను అందరినీ అర్థం చేసుకోవాలా వాళ్ళతో జాగ్రత్తగా మెసలాలా వాళ్ళందరినీ ప్రోత్సహించాలా మనకు ఆది ఆ అవగాహన లేకపోతే నువ్వు ఎప్పటికి కూడా ఆ వరము నోని మెచ్చుకో వాడిని ప్రోత్సహించవు వాడిని ధృవీకరించి వాడిని వాప బయటికి పంపడానికే నువ్వు ప్రయత్నిస్తూ ఎప్పుడైనా కానీ అది మనం తరచుగా చూస్తూ ఉంటాము క్రైస్తవ జీవితంలో ఎవరికన్నా ఇటువంటి స్పెషల్ వరాలు ఉంటే వాళ్ళని పక్కకు పెట్టి చూస్తాను వాళ్ళని వాడుకో వాళ్ళ బుద్ధి లేక వాళ్ళని పక్కకు పెట్టాలా మెల్లిగా వాళ్ళని జరిపించేసేదా అని ఆలోచిస్తూ ఉంటారు ఇది పైఫోల్డ్ మినిస్ట్రీలో ఉన్న సమస్య అది లేని ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ లేని సంఘాలలో వచ్చే సమస్యలు ఇవన్నీ తర్వాత బహు ప్రాముఖ్యంగా మాకి ఎంత ఉందంటే కొంచెం ఉండొచ్చు ఒక ఆవగించంత ఉండొచ్చు ఇవ్వడం అందరికీ ఎందుకంటే అందరికీ పంచి పెడతాడు ఇవి తీసుకొని కొందరికి ఏది కొందరికి అది ఆ కొందరులో ఎంతమంది ఉన్నారు మాకు తెలియదు మనకు ఉంటుంది అక్కడక్కడ అది ఇట్లా కనిపిస్తుంటది సంపూర్ణంగా మనం మనం ఎప్పుడు చేయలేదు ఎవరైనా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వచ్చి మాట్లాడేటప్పుడు అది ఎప్పుడు మనకు చేయరు అవన్నీ డైరెక్ట్గా మనకి ఇప్పుడు దానికి వాళ్ళు ఏం చెప్పకుండా వాళ్ళ మొహం మనకు అర్థమైపోతుందా అరే ఈ సిస్టర్ సమస్య ఇది వీళ్ళ ఇంట్లో ఎట్లా జరిగింది వీళ్ళ భర్త వీళ్ళ భార్య ఎట్లా వాళ్ళ కుటుంబాలు అందరూ ఇట్లున్నారు అట్లున్నారు అనేది అవన్నీ డీటెయిల్గా నీకు ఎప్పుడైనా బయలుపరచబడ్డాయంటే అంతగా బయలుపరచబడలేదు బహు కష్టతరంగా ఉండేదాన్ని తర్వాత నువ్వు వస్తువులు పోగొట్టుకున్నావు ఎక్కడ పోగొట్టుకున్నావో అది నీకు దేవుడు బయలుపరిస్తే నువ్వు పోయి పొందుకుంటావాళ్ళు కొన్నిసార్లు నీకు అదే రీతిగా వాక్యం ఉంది ఇప్పుడు ఆ వాక్యాన్ని ఎట్లా మనం ఇప్పుడు పాటించాలా దాన్ని ఎట్లా వాడాలా మన జీవితంలో ఉదాహరణకి మీలో ఎవరైనా రోగి అయితే పెద్దలు సంఘం తరఫున వచ్చి నూనె ప్రార్థన చేసి నూనె రాసి వాడు బాగోటనుంది వాక్యం వాళ్ళు విన్నవాడు ఎప్పుడైనా పాటించిన అంటే చక్క తక్కువగా చాలా మంది అవుతారు ఆ వాక్యాన్ని కానీ పాటించారు చెప్ చేస్తాం కూడా చెప్తారు కానీ పాటించారు అంటే వాళ్ళకి నా జ్ఞానవాక్యం లేదన్నట్టే కదా బాబా ఉదాహరణకి ఒకటి చూపిస్తా నేను సొలమూన్ సంబంధించిన విషయం అది మొదటి రాజుల మొదటి రాజుల గ్రంథంలో చూస్తాం ఒకసారి చూసాం మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పదహార వచ్చనం మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పదహార వచనంలో ఇద్దరు స్త్రీలకు సంబంధించిన ఇద్దరు వేషాలే కదా ఇద్దరు స్త్రీలు సొలమును రాజుకు వస్తారు అతను ఇద్దరు నిలబడతారు అప్పుడు ఏమంటారంటే ఏడ పది ఏడ వారి వారిలో ఒకతే ఇంట్లో మనం చేసేది నా ఇరవాడ చితగించింది నేను ఈ స్త్రీను ఒక ఇంట్లో నివసించున్నాను అక్కడే విభిచారణ ఉన్నారు వీళ్ళందరూ దానితో కూడా ఇంట్లో ఉండి నేను ఒక పిల్లలను కంటిని నేను కనిన మూడవ దినంన ఇది పిల్లలను కని మేమిద్దరము ఉన్న ఇద్దరమును కూడుకున్నాము మేమిద్దరము తప్ప ఇంట్లో మరి ఎవరినూ లేరు అయితే ఆ రాత్రి ఎందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను అంటే అంత భయంకరంగా ఉంటున్నటువంటి కాబట్టి మధ్యరాత్రి లేచి ఇది లేచి నీ నీ దాసినైన నేను నిద్రించిందగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కావుగిట్లో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచను ఉదయం నేను లేచి నా పిల్లకు పాలియా చూడగా అది చచ్చినది ఆయన తర్వాత ఉదయంన నేను పిల్లను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపున కొట్టిన వాడు కాడని నేను తెలుసుకుంటాడు మగపిల్లడు అన్నది రెండవ స్త్రీ ఇది కాదు బ్రతికినది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు చచ్చింది చచ్చినదే నీ బిడ్డ బ్రతికినది నా బిడ్డ అంటే ఈ ప్రకారం వారు రాజ సమ్ముఖం రాజు బ్రతికిన్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని ఒకతే రెండవది అలా కాదు చచ్చినది నీ బిడ్డ బ్రతికినది నా బిడ్డ అని చెప్తున్నది కనుక కత్తి తెమ్మని ఆగ్ఞయించను వారు ఒక కత్తికి రాజసన్నిధి తీసుకొచ్చి తేగ రాజు రెండు భాగములుగా బ్రతికి బిడ్డను చేసి సగం ఏగి సగం దానికి నీ చేయి సగము ఇవ్వలని పలసిందని ఆజ్ఞయించను అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగలు తవి తరుగుకునిపోయినదే రాజును నా ఏళ్ళవాడ బిడ్డను ఏ మాత్రము చంపక దానికే ఇప్పించమని మనివి చేయగా ఆ రెండవ స్త్రీ అది నాదనూ దానిదే నేను కాకుండా చరిసగము చేయమని అందుకు రాజును బ్రతికున్న బిడ్డను ఏ చంపక మొదటి దానికి యుడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చ ఇది జ్ఞానవాక్యానికి సంబంధించి సులభలో ఎన్నో చూస్తున్నటువంటి ఉదాహరణ కాబట్టి అసలైన తల్లి ఎవరు అని తెలుసుకోవాలంటే ఈ జ్ఞానవాక్యం నీకు అవసరం అనేక మార్లు మన జీవితంలో కూడా ఖచ్చితంగా ఉంటాయి నాకు ఇప్పుడు ఒక బ్రదర్ అంటున్నారు నాకు సమస్య మా సిస్టర్కి ఎందుకు ఇట్లాంటి సమస్య ఎవరైనా మంత్రం చేస్తుంటారే బాగుంటారు రక్షింపబడి పాప సంబంధించిన వారిలో వారి మీద ఎట్లా పనిచేస్తారు సైతాన్ని పనిచేయడు కదా పర్మిషన్ లేకుండా ఏ సైతాను వ్యక్తి ఏ సైతాను ఏ మనిషిని కూడా ఏం చేయలేడు అనేది మనకు తెలుసు కాబట్టి ఈ వరము ఇతరుల క్షేమం కొరకు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు నీ ఉద్యోగ స్థలంలో నీకు ఈ వరం ఉండొచ్చు నీ కుటుంబంలో ఈ వరం ఉండొచ్చు బంధుమిత్రుల మధ్యన నీకు వరం ఉండొచ్చు ఈ వరం వలన వాళ్ళందరూ సమాధానంతో జీవిస్తూ ఉంటారు కాబట్టి జ్ఞాన వాక్యము మనకి బహు విషాల రకరకాల సమాచారాలను అన్నిటినీ జమ్మ చేసి మనకి ఇస్తూ ఉంటుంది అన్నట్టు ఎట్లా ఎట్లా ఎట్లా అనే అది కేవలం పర్షదాత్మక సాధ్యమని నేను గ్రహించగలుగుతున్నా బుద్ధి వాక్యం అయితే దాన్ని సమస్యను ఎట్లా అమలు పరచుకోవాలా అనేది చెప్పేదే బుద్ధివాక్యం నేను మనం బహుదీర్ఘంగా వాటిని చూసినాం కాబట్టి ధ్యాన వాక్యానికి సంబంధించిన మరికొన్ని నేను రేపటి దినే మీకు దీర్ఘంగా చూపిస్తూ ఉంటాను ఎందుకంటే ఆయన మనసు ఎదిగిన వాడు ఎవరు ఆయన మనసును పొందుకున్నవాడే కదా కాబట్టి రేపటిన వీలైతే మరి కొన్ని విషయాలు జ్ఞానవాక్యానికి సంబంధించినవి చూసుకొని మనం ముగించుకుందాం అటువంటి కృపను ప్రభాని గురించడానికి ప్రార్థిస్తాం పరశుధి రేవా భదనాలనైనా మీకే సమస్త ఘనత మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభా జ్ఞానవాక్యానికి సంబంధించిన విషయాలు మీరు ఎన్నెన్నో మాట్లాడినారు ప్రభా దినం అవును ప్రభా అది మీ చిత్తమైతే మాకు అది అనుగ్రహిస్తారనైనా వాక్యం ఆ వారాన్ని మీ మహిమార్థంగా మేము వాడతాం మేము తీర్మానించుకున్నాం అనుగ్రహించే బాధ్యత మీదే ప్రభావ దాన్ని అమ్మలు పరిచే బాధ్యత మాది మొదటి నుంచి మీరు మాకిచ్చేవాళ పరచమంటున్నారు ప్రతి సమస్యని కాబట్టి తండ్రి సమస్యని పొందుకొని పరిష్కరించే సేవకులుగా మనం తయారు చేసి నడిపించమని ఏ శిక్కుని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్పదేవా జీవం గల తండ్రి జీవాధిపతి సర్వన్నతుడానికి ఎంతో వర్ణాలు ఇస్తాయ గొప్ప దేవ ఇంతవరకు ప్రభావ వాకిందర ప్రభా మీరు మాట్లాడిన ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ జ్ఞాన వాక్యం సంబంధించిన విషయాలు మనకు మాకు బయలుపరిచినేనా ప్రభా మీరు లోకంలో ఉన్నప్పుడు ప్రభా ఒక వరం మీరు ఉంది ప్రభా ఎన్నో స్థలాల్లో ప్రభా అవి ఉంది కనిపించిన కాబట్టి నైనా ఇస్తయ్య ఆ రీతిగానే ప్రభా ఆ వరం ప్రభావ ఎవరికి అనుగ్రహిస్తారో మీరు వారికి అనుగ్రహిస్తారు ప్రభా ఒకవేళ ప్రభా మీ చిత్తమైతే ప్రభావ అది మాకు అనుగ్రహించబడాలంటే ప్రభా దాన్ని మీరు జాగ్రత్తగా ప్రభావ పాటించే మీ కృపానుగ్రీనైనా నైనా ఈ సహా మీకు తెలుసుకురావా ఎవరికి ఎలాంటి వరాలు ఇవ్వాలో కాబట్టి ఈరోజు ఈ దినమును మీరు మాతో మాట్లాడిన ప్రభావ దాన్ని హ్యాండిల్ చేసే వారికి అది ఇస్తున్నారు ఒక దశలో ప్రభావ ఈ యొక్క వరం ప్రభావ మా జీవితంలో నెరవేరుతుంది మీరు జాగ్రత్తగా గమనించాల ప్రభావ వాటిని జాగ్రత్తగా పాటించాలా ముఖ్యంగా ప్రభావ ఆయన మీ యొక్క కలిగి ఉండాల ప్రభావ ప్రతి దశలోనైనా మీ మనసు కలిగి లేకపోతే మాకు అనుకరించకూడదు ప్రభావం యథార్థ హృదయం లేకపోతే ఇవి మాకు అనుగ్రహించబడాలి ప్రభు నీతిగా న్యాయంగా లేకుంటే ఇవి మాకు అనుగ్రించబడదు కాబట్టి ప్రభావ ప్రతి దశలో మా జీవితాలు ప్రభావ మీ వాక్యానికి అనుకూలంగా మేము మనసుకోవాలి ప్రభావాక్యం ప్రకారం మేము జీవిస్తే ప్రయాసపడాలి ప్రభావ పరిశుద్ధులకు తండ్రిస్తాయి కృపవరాల గురించి మేము మాకు బహు దీర్ఘంగా మీరు మాకు మాట్లాడుతున్నారు నేను దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయి అది సంఘ క్షేమాభివృద్ధి కొరకని కాబట్టి ఈ రోజు క్రైస్తవ సంఘంలో క్షేమం అభివృద్ధి లేదు ప్రభావ ఆదరణ అందుకే ప్రభావ శ్రమల పాల ఇత సంఘం ఎటుకోవాలో ఏ రీతి కూడా ఉండాలి తెలియని స్థితిలో ఉంటుంది ప్రభావ విషయాల ప్రభావ ఈ సమయంలో ప్రభావం పరుస్తున్నాను నైనా కానీ బట్టి నీకు సేవ మా కూడా ప్రభావ చీతాలు ఇలాంటి గిఫ్ట్ మాకు ఇచ్చే వాటి మేము ప్రార్థన పూర్వకంగా వాటిని గ్రహించాలని సహాయపడండి వాటిని బయలుపరచడం కాదేశ అమలు పరచుకోవాల ప్రభావ వాటిని ప్రభావతను ప్రజ్వలింపజేయాల ప్రభావ అనేకులకి ప్రభావ ఏ రీతిగా ప్రభావం చూపించాలా మనసులకునైనా గొప్పదేవా అనేకుల ప్రభావం ఆశవాళ్ళు పొందాల ప్రభావ ఎందుకంటే ఎక్కడ చెప్పబడే ఈ వాక్యాలు ప్రభావ కాబట్టి మీరు మాకు అనుగ్రహిస్తున్నారైనా అది మా గొప్పతనం అనేకా కేవలం మీ ఒక చిన్న గుంపుకి మీరు అనుగ్రహిస్తున్నారు ప్రభావీ పేమ్ లో ఎన్నో విషయాలు ప్రభావం మాకు బయలుపరిచినైనా కాబట్టినైనా మేము నెక్స్ట్ లెవెన్స్ ఎవరికి మేము వెళ్ళాలా ప్రభావా రైతే మేము తీర్మానించుకొని ముందుకు పోవాలని సాయపడాలి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ప్రభావ వాటి అన్నింటి కొట్టి త్వరగా బయటకు రావాలా ముందుకు ప్రభావం మేము సాగిపోవాలా ప్రభావ విశద్ధీకరించి ప్రభావ ఈ వాక్యాలు మేము అన్నిటిని అలాంటి ప్రభావ జ్ఞానం మాకు అనుగరించకైనా మీ పరలోకి సంబంధించిన జ్ఞానం ఒక ప్రభావ జ్ఞాన వాక్యం అయినా బుద్ధి వాక్యం మాకు అనుగరించకైనా ఒక్క దేవ ఈసయ మీ కృపలో మమ్మల్ని బలపరచడం సాధించడం మీ కృప వెంబడి కృప అనుగ్రహించండి అయినా ఒక్క దేవ నా తను కాలంలో ఉంటున్నాం ప్రభావ నైనా ఈసా మనుషులు ప్రభావ శ్రమల నుంచి ప్రభావ బయటికి రాని స్థితిలో ఉన్నారు ప్రభావ పరిష్కారం ముక్కునే స్థితిలో ఉన్నారు ప్రభావ కాబట్టి నేను ఎన్నో మీరే పరిష్కారాన్ని అన్ని పర్యటించి మీరు మాతో మాట్లాడుతూనే కాబట్టి అన్నిటిని మేము అమలు పరచుకోవాలి ప్రభావ ప్రతి దశలో మేము జాగ్రత్తగా మేము పాటించాలని సాయపడండి తండ్రి ఓ దేవాత దేవన ప్రభావంపై ఆరాధనలో ఎంతో మంది అయితే పాల్గొనే కుటుంబాల తిరిగి వాళ్ళ ఆరాధనలో పాల్గొనేలాగానే మీకు కృపను గురించే ప్రభావ నైనా బయలుపరచబడిన ప్రతి వాక్య ప్రభావం ఓ ప్రభావం మిస్ కాకున్న ప్రభావాల అందరూ ప్రభావం వాళ్ళ హృదయంలో భద్రపరచుకోవాలని సాయప్రమం కాదిష్టం ఇది సమయం నైనా వాక్యం ప్రభావం ఇది చేయాలని మాతో మాట్లాడుతున్నారు అది మేము బహు జాగ్రత్తగా మేము గమనిస్తున్నాం నైనా ఎందుకంటే ప్రభా మీరు మాట్లాడే దేవుడు కాబట్టి ప్రభా దశలో మాకు ఏ సమయంలో ఎలాంటి ప్రభా వాక్యం ప్రకటి బయలుపరచారో ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలనే విషయాలు మీరు మాకు మాట్లాడతారు మన కాబట్టి నీకు ఎంతో వర్ణాలు ప్రతి ఒక్కరు ప్రభావ ఈ వాక్యాన్ని స్వీకరించలేని వాళ్ళ పేరు అమలు పరుచుకొని అనుభవపూర్వకంగా అనేక ప్రకటించాల నీకులు ప్రభుత్వ సర్మిలు నటించాలా ప్రభావ అలాంటి సేవలు నటించడం ప్రార్థిష్టమైన ఇంకెంతమంది రాళ్ళు నా కుటుంబం అందరి గురించి ప్రదర్శిస్తారు అందరి గురించి ప్రార్థమైన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయినా ప్రతి ఒక్క బిడ్డ నూతనగా అభిషేకించి మీ కొరకు సాక్షన్ పెట్టుకోండి ఓ కృప విన కృప బిడలకు అనుగరించిన అయినా మీరే సాయప్రమ ప్రార్థిష్టం అయినా నేను కసిస్థల గురించి మీకు ప్రార్థిష్టమైనా ఓ ప్రభావం సర్జరీ త్వరగా మీకు తేటగా కనిపిస్తుంది అయినా గొప్ప దేవనతాన్ని వేస్తే బిడల ప్రభావైనా మీరే స్వస్థపరిచే జోడు ప్రభావ సర్జరీ విషయాలు మీరు సాయప్రేమ ప్రార్థిష్టం మీ చిత్తం అయినా జరగాల ప్రభావ నైనా మీకు అదిగే తిరుగుతాడు ప్రభావ చిత్తమే సిద్ధించిన కాక నా దేవ మీరే సహాయపడండి విడుదల చుట్టూ మీ అక్కడే కంచి పెట్టండి విశ్వాసాన్ని బలపరచండి స్థిరపరచండి ఇలాంటి అనుమానాన్ని కూడా దురాత్మని ఈ శ్రీ స్పందిస్తున్నాడు నా దీగా గొప్ప బలపచ్చి విశ్వాసంతో ధైర్యంగా ముందుకోలే సాయక్రమని ప్రార్థిస్తున్నాయి మీ దేవంత ప్రభావం మీరు మా కోడనుక నీకు వందాలు మీ ఎంతో వందలు ప్రభావ మీ సంధ్యలు ఆనందించే ధనిక మాకు ఎంతో వందలు ప్రభావ నీకు ఎంతో వర్ణాలు అనిపించుకుంటున్నాయి గొప్ప దేవ వాకింగ్ చేసిన సందర్శకాల అన్న చోటు మీకు అగ్ని కంచి పెట్టమంటూ ఆదిష్టమైన నేను ఉద్యోగ స్థలం మీతో ప్రభావతి ఆంకట్టి ప్రభావ నైనా ఇస్తాయా ఎన్నో విషయాలు ప్రభావ అన్నదారు ప్రభావం బయలుపరుస్తున్నా నైనా మీరు విధానం బట్టి నీకు ఎంతో వందలు ఇస్తాయా ప్రభావ బహుధైర్యంగా ప్రభావ ఇంకా అనేక మంది విషయాలు ప్రభావ ప్రకటించేలాగా చోట్ల బలంగా అక్కడిని ప్రకటించేలాగానే మీరు ఇంకా బలపరచమంటే ఆదిష్టమైన ఇంకా ప్రభావ సముచితమైన జ్ఞానంతో ఇంకా నింపని ప్రభావ నైనా ఇస్తాయా నా నీకు వంద తంది గిడ్డకి ఎలాంటి పొదు ఉంది ప్రభావ సమస్త సమృద్ధిగా అనుగ్రహించి ఆయన కృప వలు ఇంకా సమృద్ధిగా నింపని జ్ఞానవాక్యంతో నింపాలని ప్రభావ నా దేవ నా ప్రభానికి ఎంతో వర్ణాలు గొప్ప దేవ చుట్టిన కుటుంబం చుట్టూ అగ్ని కంచి పెట్టండి మీ దూతలకు ప్రదేశించండి ఆ పాస్పోర్ట్ కూడా త్వరగా పేరు కావాలో ప్రభావ ఆటంకస్తులు చీకటి శక్తులను త్వరాత్మను ఏ సినిమా గర్తిస్తున్నాను దృష్టి శక్తి ద్వారా మీరు ఆటంక కష్టానికి వీలు ఏ సూత్రస్తున్నాను గొప్ప దేవ త్వరగా వచ్చి వాళ్ళని కృపా నా దేవా విషయానికి ఎంతో వర్ణాలు ఇస్తుంది ప్రభావ అనష్ఠం చేయని ప్రభావ ఉద్యోగ స్థలం అన్నింటిలో మీరు సాయక్రమం కాష్టమైన గొప్ప దేవనాతాన్ని మీరు అక్కడ తొలగింది ప్రభావ మేమందరినీ సిద్ధపడాలా అనేకులను అనేక సంఘాలకు ఈ వాక్యాన్ని మేము ప్రకటించాలా ప్రభా బహుధైర్యంగా అలాంటి అభిషేకంలో నడిపించి ప్రతి చోట పెట్టుకొని మా సేవలో ప్రభావ అనేక అద్భుతాలు ఆశ్చర్యకరంగా జరిగించాను ప్రభా ఈ వారాలు మీరు గ్రహించినైనా వాటిని ప్రాక్టీస్ చేసినైనా అనేకులు ప్రజ్వలింపజేయాలా అనేకుని ప్రభుత్వం ఎంతో నడిపించాలా అలాంటి సేవలు నడిపించిన దేవంతో మీరు మా సహాయకులు ప్రతి చోటు మీకు సాక్షి పెట్టుకుని రాక శిథుకోవాలి గల రాజా మహిమరాజ దేవ మీకు వందనాలు ప్రభ ఏసుక్రీస్తు నామంటి వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన ప్రభా వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి పాలింపు దయచేయని ప్రభా కల్పామయ్య దయగల తండ్రి రాజుగల రాజ గొప్ప దేవామికు వందనాలు దేవ జ్ఞాన వాక్యానికి సంబంధించిన విషయాలు ప్రభా మాకు తేటగా తెలియవలసినందుకు మీకు వందనాలు వేసు ప్రభా దేవ యొక్క వాక్యాలని మా హృదయంలో నీరు కట్టి ఫలింపు మీరు దయచేయండి ప్రభా మీ కృపచేత చేత దేవా కాచి కాపాడి ఒక ప్రభావ అన్ని వరాలని పొందుకొని ఈ లోకంలో పశుద్ధ ఆత్మశక్తి బలం చేత నడిపింపబడేలా సహాయపడండి శ్రమల శోధనలతో కృంగిపోకుండా ప్రభా కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ప్రభా దేవ కృంగిపోకుండా రజ వరుష ఆత్మశక్తితో వాటిని జయిస్తూ ప్రభా ముందుకు నడిపింపబడాల రాజా అనేక నడిపించాలి మీ యొక్క వెలుగులోకి గొప్ప ఆత్మకార్యాన్ని మీరు జరిగించండి దయగల తండ్రి రాజుల ప్రభుల ప్రభు దేవాది దేవ సుప్రభ మీకు ఎంతో వేల వందనాలు రాజా దేవమలి సికింద్రాబాద్ లో ప్రభావ అలజడి మీరే శాంతి సమాధానం దయచేయండి ప్రభా గొప్ప ఆత్మకార్యాన్ని మీరు మీరే కృప జూయించి దేవా ప్రాణ జరగకుండా రాజా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో శాంతి సమాధానం మీరు నెలకొల్పండిస్తే ప్రభ మీరే తోడుగా నీడగా ఉండి ప్రభా మీరు మైంపొందమని ఏసు క్రీస్తు నామమ్మను ప్రాధాన్యత మన ప్రభు ఏసుకు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తడైన దాకా ఆమెన్